టం అంటే కోపం నెయ్యి నుయ్యి ఒక చిన్న బావి ఉంటుంది కదా అది ఆ బావి రూపంలో ఉండేటువంటి వాడు లేదా చిన్న కాలువ అట్లా కూడా అనుకోవచ్చు కాలువ అంటే గుంట ప్రవహించేది కాదు నీళ్ళు చోట నిలువయి ఉంటాయి అది కాబట్టి కాటమంటే నుయ్యి లేకపోతే చిన్న గుంట అందులో నీళ్లుంటాయి నీప్యాయచ అంటే నీప అది శబ్దం పదం నీప నీపలో లభ్యమయ్యేవాడు నీప్యుడు నీప్యాయచ నమో నీప్యాయచ అది కాబట్టి చిన్న చిన్న గుంటల్లో బావుల్లో ఆ నీటి స్వరూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం అట్లాగే నీప వాటర్ ఫాల్స్ జలపాతాలు ఏవైతే ఉన్నాయో పైనుంచి పడుతుంటాయో చూసారా ఆ జలపాతాల రూపంలో ఉండేటువంటి వాడికి కూడాను నిప్యుడు నీపలో లభించేటువంటి వాడు జలపాతాలను లభించేటువంటి వాడు కనుక నిప్యుడు ఆయనకి కూడా నమస్కారం కాబట్టి ఒక చిన్న ప్లీజ్ ఒక బావి దగ్గరికి వెళ్ళి దాహంగా ఉందనుకో నీకు బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగితే దాహం తీరుతుంది జలపాతాల్లో తాగితే సరేనా ఇది తానే అది తానే ఎందుకని నీటి రూపంలో జల రూపంలో ఉండేటువంటి వాడు మరి దాహం ఎవరు లోపల దాహం కలగాలి కాబట్టి ఈ దాహం మనకు వేస్తేనే నీళ్లు కావాలని ఓకే ప్రాణం వల్ల దాహం వస్తూ ఉంది కాబట్టి దాహం వస్తుంది ఈ దాహము తానే దాహం కలిగించేవాడు తానే దాహం తీర్చేవాడు తానే ఇంకేంటి మనం అనవసరమైన మమకారం బాధలున్నాయి వెనక వాటిని కలిగించేవాడు తానే ఎందుకని మన పాపపుణ్యాలు ఉంటాయి గనక సరే మన స్థుతి నమస్ ద్వారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాం వాటిని లేకుండా చేసేవాడు తానే ఎట్లాగూ దాహం ఇచ్చేవాడు దాహాన్ని తీర్చేవాడుతానే నీళ్ల రూపంలో ఉండేవాడు కూడాను తానే అందుకని నారాయణ నీరముల్లో ఉండేటువంటి వాడు గనక నారాయణుడు ప్లీజ్ అంటే ఇప్పుడు మనకు ఈ జీవన సమరానికి ఎట్లా ఉపయోగపడుతుంది ఇది దాహం ఏమి దాహం ఇది పిపాస ఏం పిపాస జ్ఞాన పిపాస నాకు భగవంతుడు కావాలి నాకు భగవంతుడు కావాలి జిజ్ఞాస జ్ఞాతం ఇచ్చుహో జ్ఞాతం నేను తెలుసుకోవాలి పరమేశ్వరుణ్ణి ఎందుకని పరమేశ్వరుడు మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక నాకు భగవంతుడు కావాలి నేను భగవంతుని తెలుసుకోవాలి భగవంతుడు తెలుసుకోవాలి ఇది జిజ్ఞాస ఇది దాహం దానికి తీరాలి ఇక్కడ దాహం తీరాలంటే నీళ్లు తాగాలి అక్కడ జిజ్ఞాస పిపాస జ్ఞాన పిపాస దాహం పోవాలి జ్ఞాన జలాన్ని పానం చేయాలి ఇంకొక మార్గం లేదు ఆ జ్ఞాన స్వరూపుడు కూడాను తానే నీలో జిజ్ఞాసను రేకెత్తించేవాడు తానే అట్లాగే నీకు జ్ఞానాన్ని అందించేటువంటి వాడు కూడాను తానే ప్లీజ్ సరస్యా అంటే నీళ్ళైతే సరే గాని కొద్ది బురద కలిగినటువంటి నీళ్లు స్లషి ఒక్కో చోట నీళ్లు మనం ఉంటాం ఏదో మడ్డీగా ఉన్నాయండి నీళ్లు ఏమి ఏం బాగాలేవాే ఎందుకని మున్సిపాలిటీ నీళ్లు ఆ సరే ఓకే నేనేమంటే ఎందుకంటే ఇక్కడ ఉండే ఇట్లా నీళ్లు ఈ బావిలో ఏంటంటే ఇట్లా ఉండేది ఆ గుంటలో ఏంటి ఇట్లా ఉండే ఈ చెరువులో నీళ్లు బాగలేవండి ఆ కోనేటిలో నీళ్లు బాగాలేవండి ఎందుకంటే బురద బురదగా ఉందండి ఆ బురదగా ఉండేటువంటి నీరు తానే ఓకే నమస్సూ అట్లా కాకుండా సరస్యా సరస్సు సరోవరం సరోవరం ఎట్లాంటిది స్వచ్ఛంగా ఉంటుంది అందువల్ల దాంట్లో నుంచి పద్మాలు వస్తాయి సరస్సులో నుంచి అల్ప సరహా చిన్న చిన్న ఇవి ఉంటాయి నుంచి సరస్సులో నుంచి కమలాలు వస్తాయి సరేనా అందువల్ల సరోజా అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా సరస్సు నుంచి జా పుట్టింది కనుక సరోజా మళ్ళీ పద్మజ కాదు పద్మజ అంటే మళ్ళీ లక్ష్మీదేవి అంటే పద్మ నుంచి పుట్టినా సరేనా కాబట్టి సరోజ సరోజంటే ఏంటి స్వామిజీ పంకజ పంకజ బురద అదే కాబట్టి ఈ బురద వాటర్ ఏదైతే ఉందో అది కూడా పరమేశ్వరుడే రాజ స్వచ్ఛమైనటువంటి సరోవర జలం కూడా పరమేశ్వరుడే దీంట్లో ఏంటో తెలుసా జలం స్వచ్ఛమైంది బురద గలిచినందువల్ల కల్మషంగా ఉంది ఓకే అది బురద నీరు అందుకని శుద్ధ్యాయజ ఈ బురదేంటి ఇది రెండవ వస్తువు వచ్చి కలిసింది రెండవది కలిసినప్పుడు మలినమైంది అదే సరస్సులో ఉండేటువంటి జలం స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది కాబట్టి రెండు ఉండేవి అని చెప్పేటువంటి ద్వైతము విశిష్ట ఇవన్నీ కూడాను సోద్యాయ ఏకమేవా అద్వితీయం బ్రహ్మ రెండవది లేదు అని చెప్పేటువంటి అద్వైతము ఉపనిషత్తు యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ప్రమాణం ప్రమాకరణం ఇది ప్రమాణం అది సరోవరం లాంటిది కాబట్టి అద్వైత స్వరూపంలో ఉండేవాడు తానే అట్లానే వీళ్ళని తీసేయడానికి ద్వైతం విశిష్ట అద్వైతం ఈ స్వరూపంలో ఉండేవాడు కూడా తానే ఎందుకని అద్వైత జ్ఞానాన్ని అందుకోవడానికి ఈ భక్తిలో నుంచి రావాలి గనక అంతవరకుంటే పర్వాలేదు ఇంకా మళ్ళీ తోకాడించకుండా ఇదే యదార్థమని మాట్లాడకుండా అద్వైతాన్ని ఖండించకుండా అంతవరకు పర్వాలేదు ప్రపత్తి ఎందుకని ప్రా ఆత్మజ్ఞానా ప్రవృత్తి ఉపపత్తేహే ఆత్మజ్ఞానం కలిగే లోపల మనిషి భక్తిలో ఉండాలి భక్తి ద్వారా హృదయం నిర్మలం కావాలి అంతఃకరణ శుద్ధి కావాలి తర్వాత గురువు బోధిస్తాడు అందుకని ఈ రూపంలో భక్తి రూపంలో ఉండేటువంటి వాడు ద్వైతంలో తానే అద్వైతంలో తానే దాంట్లో కూడా ఉంది కానీ నిర్మలమైంది మాత్రం అద్వైత జ్ఞానమే ఇది సరోవరం అది కొద్ది బురద జలం ఎందుకంటే అది ఇది ఇది అది ఉందంట ఇప్పుడు కైలాసం ఉంది అంటాడు వైకుంఠ ఉంది ఎక్కడ ఎక్కడది పైన కింద అక్కడ ఉందండి విష్ణుదేవుడు అక్కడ ఉండడు పైనుండి విష్ణుదేవుడు అక్కడ ఉంటే ఏ ఉపయోగం అంతటా ఉండాలి కదా గమాన్ కానీ ఏదో వస్తా ఉంది మనం పిలుస్తున్నాం నమో నాధ్యాయ చైసంతాయచ నదుల రూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం చిన్న చిన్న చెరువుల రూపంలో ఉండేటువంటి వాడికి కూడాను నమస్కారం కాబట్టి వేసంతంలో ఉండేవాడు గనక వేసంతుడు అది అక్కడ వేసంతం అంటే ఏంటి స్వామీజీ అదే చెరువులు వాటిలో ఉండేటువంటి వాడు గనక ఆయనకి వేసంత అంటే అల్ప సరహా సరస్సు చిన్న సరస్సుల్లో ఉండేటువంటి వాడు కాబట్టి నదుల్లో ఉండేటువంటి వాడు తానే నదీ జలాల్లో ఉండేటువంటి వాడు తానే నదీ ప్రాణుల్లో ఉండేటువంటి వాడు తానే ఆ నదుల్లో ఉండేటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తానే అందుకని నాద్యం నాధ్యాయ అట్లాగే నదీ జలాలు కూడాను తానే కాబట్టి చిన్న చిన్న చెరువులు ఉన్నాయనుకోండి అవి కూడా తానే నది జలాలు చూడండి ప్రవహిస్తూ ఉంటాయి కదా నదీ జలాలు ప్రవహిస్తూ ఉంటాయి ఓకే చెరువుల నీళ్లు చిన్న చిన్న చెరువులు సరహా అల్ప సరహా చిన్న గుంటలు అవి ఉంటాయి కాబట్టి ప్రవహించేటువంటి వాటిల్లో జలం జ్ఞానం అతను తానే కదలకుండా ఉండేటువంటి వాటిలో తానే ఏంటిది ప్రవహించేటువంటి ఏంటో తెలుసా తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి ఏ పోతా వంటారు వస్తాడు అట్లా కాకుండా ఏదో చిన్న ఆశ్రమం పెట్టుకుని అక్కడే కూర్చొని ఓం నమ శివయ్ ఓం నమస్ ఓకే అర్థం ఈ రెండిట్లో ఉండేటువంటి వాడు తానే నెక్స్ట్ నమ కోప్యాయ చవట్యాయచ అంటే మైదానాల్లో ఉండేటువంటి వాడు కోప్యాయచ బావుల్లో ఉండేటువంటి వాడు అర్థమవుతుందే కాబట్టి బావిలో ఉండేటువంటి వాడు అంటే ఇంత ముందు చూచాం ఏదో ఒక స్థావరంలో ఉండేటువంటి వాడు కాబట్టి అక్కడ ఉన్నా కూడా జ్ఞానం అయిందే లేదు పల్లపు ప్రదేశంలోకి వచ్చినా జ్ఞానం అయిందే కాబట్టి ఆశ్రమంలో కూర్చొని చెప్పినా అది లేదు నిజాం కాలేజీ పోయి చెప్పినా అది అర్థమైంది మీకు పబ్లిక్ మీటింగ్ కాబట్టి బోధ ప్రవచనం ఏదైతే ఉందో జ్ఞానం అది విస్తరించినప్పుడు ఆ రూపంలో ఉండేటువంటి వాడు తానే లేదు మన ఆశ్రమంలో కూర్చొని ఇద్దరిని పెట్టుకొని ఓ ఇది కూడా అదే ఎందుకంటే ఇదే జ్ఞానం అక్కడ కూడా కాకపోతే అక్కడ ఎక్కువ మంది తింటారు ఇక్కడ తక్కువ మంది తింటారు కాబట్టి ఒక బావిలో చిన్న గుంటలో అంతవరకే నీళ్లు ఉంటాయి అదే విస్తరించింది అనుకోండి అది ఇంకేం లేదు నెక్స్ట్ నమో వర్ష్యాయ చా వర్ష్యాయ చమో వర్ష్యాయ చర్ష్యాయ చర్ష్యాయ చ వర్షాయ నమహ వర్ష రూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం అవర్షాయచ చూడు తమాషా ఓ వర్షం లేనటువంటి చోట ఉండేటువంటి వాడికి కూడా నమస్కారం కాబట్టి వర్షాల్లో తెలుస్తూ ఉన్నాడు పరమాత్మ కదా అందుకని పైకి చూచి అయ్యో నా భూములన్నిట్ల నా సరిగా పండడం లేదు హే భగవాన్ దాంతో కూడా కప్పను వేసుకుంది అది కూడా అరవై మాండుక్యపనిషత్తు పూర్వపు రోజుల్లో కప్పలను వేసుకుని వచ్చేవాడు వర్షాలు రాలేదంటే ఆ కపలికి నీళ్లు పోస్తే వస్తాయని ఏదైనా సరే పరమే పరమేశ్వరుణ్ణి స్థుతించడమే ఎందుకని వర్ష రూపంలో ఉండేటువంటి వాడు తానే గనక ఎప్పుడైతే వర్షం వచ్చిందో వర్షం ఒక్కటే రాదు వర్షం ఒక్కటే వస్తుంది ఉరుములు మెరుపులు కాబట్టి జ్ఞానం అనేటువంటి వర్షం పడేటప్పుడు అది ఎట్లా తెలుసా ఉరుములు మెరిచినట్టుగా అద్భుతమైనటువంటి ఆ జ్ఞానం ఒకసారి వినిపిస్తూ ఉంటుంది ఆ చెప్పేటప్పుడు శ్రోతల్లో ఉండ సడన్ లైటనింగ్ కాబట్టి బోధించేటువంటి వాడేమో జ్ఞాన వర్షాన్ని గురిపిస్తూ ఉన్నాడు కనుక ఉరుములు అవి ఎట్లు వస్తుంటాయి వీళ్ళకి ట్యూబ్లైట్ అప్పుడప్పుడు అక్కడ ఉరుములు చెప్పేవాళ్ళు ఉరుములు వినేవాళ్ళు మెరుపులు తరువాత ఈ వర్షం ఇంకా కూడా ఉన్నాయి ఇప్పుడు గడ్డి మొలకెత్తుంది మొలకలు వస్తా ఉంటాయి ఇవన్నీ కూడా వర్షం వల్ల వచ్చాయి కూడా పరమాత్మ స్వరూపమే ముఖ్యంగా వర్షం అన్నప్పుడు నదులు ఏవైతే ఉన్నాయో ప్రవహిస్తూ అవన్నీ కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపం కనుక వర్షాయ చ అవర్షాయ చ వర్షాలు లేని చోట కూడా ఉండేవాడు కాబట్టి వర్షాలు వస్తేనే నదులు ప్రవహిస్తాయి వర్షాలు రాకపోయినా సముద్రం ఎండదు కాబట్టి నదుల రూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం ఎందుకంటే వర్షాలు వస్తేనే నదులు వస్తాయి చెరువులుంటాయి కాలువలుంటాయి వర్షాలు రాకపోయినా కూడాను సముద్రం మాత్రం వెండిపోవడం అనేటువంటిది ఇప్పటి వరకు మనం చూడలేదు కనుక వర్షాలు లేకపోయినా సాగర రూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం అర్థమవుతుంది అంటే అక్కడ ఇక్కడ రెంటికి కారణమైనటువంటి వాడు తానే సముద్రం సముద్రంగా ఉండడానికి కారణమైన వాడు తానే ఇక్కడ వర్షం కురవడానికి కారణమైనటువంటి వాడు తానే ఇక్కడ వర్షాలు కనుక కురవలేదా కరువులు వస్తాయి మళ్ళీ కరువులు వచ్చినప్పుడు బాధలు పడతాం మనం ఈ బాధను తీర్థాల్సిన వాడు తానే అందుకని కరువులు వచ్చినప్పుడు ఎక్కువ కరువులు అయిపోయిన తర్వాత ఆ తర్వాత మళ్లీ తీవ్రంగా సూర్యుడిని ప్రేరేపించి మేఘాలంతా దేశపోయి కరువులను పోగొట్టడానికి తరువులను గదిలించి బ్రతుకు తెరువులను మార్చేటువంటి వాడు కటకటలాడే కరువు నీవే రెప తరువు నీవే కటకటలాడే కటలాడే కరువు నీవే రేప రెపలాడే తరువునీవే నీరు నిండినా చెరువు నీవే అందరికీ బ్రతుకు తెరువు నీవే ఇళ్లకు దీపమునివే కలకు జీవము నివేనివే కృష్ణ ఇళ్లకు దీపమునీవే ఊరికే పదాలు వేసుకొని సినిమా పాట లాంటి కావి వీటి వెనక శాస్త్రం ఒక్క మాట మాట్లాడితే కూడాను దాని వెనక శాస్త్రం ప్రమాణం అర్థమైంది ఇప్పుడు ఆ పాట విన్నప్పుడు నీకు ఎదో తమాట కరువు తరువు చెరువు అని రాసాడు స్వామి అనుకోవచ్చు అర్థమవుతుంది ఇప్పుడు వేదం విభూత యోగంలో వచ్చింది అక్కడ గీత స్మృతి ఇక్కడికి వచ్చింది ఇక్కడ మళ్ళీ శృతి నెక్స్ట్ విద్యుత్యాయచ మేఘాలు వచ్చాయి ఈరోజు ఇన్ని రోజులు లేవు నేనైతే వస్తా ఉంటే అన్న ఇదేంటి ఇంత మేఘావృతంగా ఉంది నేను బయట అని ప్రసాదం అడిగితే స్వామిజీ నాలుగున్నర నుంచే ఉంది అని ఓ ముందే తెలిసిపోయినాయి వాటికి ఈ రోజు వాటి సబ్జెక్ట్ ఉందని ఇంతకాలం లేకుండా ఈ రోజు వచ్చాయి ఏంటి మేఘాలని ఎట్లా చూస్తే మేఘావృతంగా ఉంది ఆకాశం అని కాబట్టి మేఘ్యాయచ విద్యుత్యాయచ మేఘాలు మేఘాల్లో పుట్టేవి విద్యుత్తులు సరేనా కాబట్టి మేఘాలు ఏంటో తెలుసా ధర్మ మేఘ అని పేరు పేరు శాస్త్రంలో ధర్మ ధర్మాల గురించి మేఘాలు అవే వేదాలు వేద జ్ఞానం ఏదైతే ఉందో అది మేఘాల ఉంది అది అందులో మేఘాల నుంచి ఏ విద్యుత్ అయితే వస్తు ఏ ప్రకాశం అయితే వస్తు అది జ్ఞాన ప్రకాశము కాబట్టి మేఘము దాంట్లో నుంచి వచ్చేటువంటి విద్యుత్తులు కాబట్టి మేఘం అనేటువంటిది వేదము దాని నుంచి వచ్చేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఇది ప్రకాశము కాబట్టి ఉరుములు మెరుపులు శక్తి ఆ ఎనర్జీ కదా సౌర శక్తి సోలార్ ఎనర్జీ కాబట్టి కావాలంటే మనం సోలార్ ఎనర్జీ కాబట్టి గీజర్లు గీజర్లు ఏమవసరం లేదు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉన్నాము ఇదంతా కూడా సౌరశక్తి ఈశ్వరులో ఉండేటువంటిది కాబట్టి ఉరుములు ఏవైతే ఉన్నాయో అవి ప్రవచనాలు మెరుపులు ఏవైతే ఉండాయో అవి జ్ఞాన వెలుగలు అట్లాగే సౌర శక్తి ఏదైతే ఉందో సూర్యుడి నుంచి వచ్చేటువంటిది ఇదే ఈశ్వర శక్తి అట్లాగే కాకుండా ఈ మేఘాలు వర్షాలు వచ్చినప్పుడు ఆకాశంలో ఒక వర్షం అయిపోయిన తర్వాత ఇంద్రధనస్సు హరివిల్లు అందాల హరి రెయిన్బో వస్తుంది అదేంటో తెలుసా రకరకాలైనటువంటి రంగులు రకరకాలైనటువంటి వర్ణాలు రకరకాలైనటువంటి కళలు అవి జీవన కాబట్టి ఈ మేఘాలు మళ్ళీ వేరే టైప్ ఆఫ్ మేఘాలు వర్షించవు ఇంతకు ముందు నేను చెప్పింది వర్షాకాల మేఘాలు సరేనా ఇవి శరత్కాల మేఘాలు ఈ శరతువులో వచ్చేటువంటి మేఘాలు ఎప్పుడొస్తాయి స్వామీజీవి ఆశ్వర్యం కార్తీక మాసం అక్టోబర్ నవంబర్లో వస్తాయి అప్పుడు ఇక్కడ మనకేం వర్షాలు ఏమి ఉండవు కానీ అప్పుడు ఆ శరత్కాలం ఏదైతే ఉందో ఆ రాత్రుల ఎందు శారద రాత్రులు జ్వలల సత్తర తారక హార పంతులు మహాభారతంలో కాబట్టి శరదృతు అద్భుతమైనటువంటిది ఆ వెన్నెల అదంతా కూడాను కాబట్టి అక్కడ మేఘాలు ఉంటాయే గానీ వర్షించవు అవి వర్షించేటువంటి మేఘాలు కావు కానీ మేఘాలు ఉంటాయి అట్లాగే కొన్ని కొన్ని చోట్ల ఫలం లేనిటువంటి కార్యాలు అంటే మేఘాలు ఉంటాయి వర్షించవు అందుకని కొందరు కూర్చొని ఎందుకో తెలుసా దీనివల్ల ఏమి భక్తి చదివలేదు ఎందుకని భగవంతుడు ఏమి వాళ్ళు అని చూసి వాళ్ళు ఎట్లా ఉన్నాడు అసలు అప్పటికే కృష్ణుడు లేచి వెళ్ళిపోయి ఉంటాడు ఆయన ఇది భరించిన మన వల్ల కాదు ఇది ఇది ఒక సపరేట్ సౌండ్స్ అన్నీ వచ్చి ఆయన ఆయన వెళ్ళిపోయాడు ఇది ఇటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో సరేనా మేఘాలే కానీ శరత్కాల మేఘాలు వర్షించడానికి పనికి రావు ఏమి రావు మనకు విద్యుత్ విద్యుత్ ఏమి ఉండదు ఉంటాయి కాబట్టి ఇవి కూడా అంతే ఉదాహరణ లేచే జనార్దన రోజు మేము నాగర్స చేసాం సరేనా ఇది వ్యవహారం వాటి వల్ల కూడా ఫలితం ఉంది వాటి రూపంలో ఉండేవాడు కూడా పరమేశ్వరుడే ఎందుకో తెలుసా ఒక్కొక్క రోజు జనార్దే ఒక రోజు అనుకుంటాడు ఏంటి రోజు అంటే ఎవరి జనార్దనడు అండి దట్స్ దట్స్ పర్పస్ ఇయర్ శాస్త్ర వర్క్స్ యునో ఎందుకంటే అంటూ ఉంటాడు ఒక దశలో అనిపిస్తాడు ఏంటప్ప మన జీవితం ఇంతేనా రోజు జనార్దన ఎవరి జనార్దనడు ఏంటి అసలు ఇది ఎందుకన్నాడు ఇది అనుకోండి అప్పుడు ఇంకా ఈదులు తిరగడు శృతి మందిరా కూర్చుంటాడు ఎందుకని తిరిగి తిరిగి అయిపోయింది ఇంకా ఈ తిప్పట్లద్దు నాకు సత్యం కావాలి అని కూర్చుంటాడు అంతవరకు ఉపయోగపడతాది గనక ఆ శరత్కాల మేఘాలు కూడాను ఉపయోగపడతాయి కాబట్టి ఆతప్యాయచూండి ఆతప అంటే ఎండ సూర్యుడి నుంచి వచ్చేటువంటిది కాబట్టి సూర్యలస్మి వస్తా ఉంది అక్కడి నుంచి కాంతి వస్తా ఉంది అట్లాగే వేడి వస్తా ఉంది సౌరశక్తి వస్తా ఉంది ఇవన్నీ అంతేకాదు ఆతప అన్నప్పుడు ఎండలో కాలినటువంటి నీళ్లు కాని లేదా అగ్ని వల్ల కాలేటువంటి నీళ్లు కాని ఇదంతా ఆతప ఎందుకంటే అంతా వేడే కాబట్టి ఈ సడనీళ్ల రూపంలో ఉండేవాడే కాకుండా వేడి నీళ్ల రూపంలో కూడా ఉండేటువంటి వాడు కాబట్టి మనకు పరమేశ్వరుడు రెండు రకాలు కనపడతా ఉంటాడు ఎట్లా ఎండాకాలం ఏమో చలినీళ్ళల్లో శీతాకాలం అప్పుడు శీతాకాలం కనుక చలినీళ్ళు పెట్టేసి కా అదే మనకి గిట్టకపోతే అప్పుడే ఫ్రిడ్జ్ నుంచి ఒక రెండు పాటలు తీస్తాను పోసి చేయి అప్పుడు ఏంటిది రోజులేదు ఇంత చల్లగా ఉంది అంటే ఏమో చల్లదనం ఎక్కువైంది కానీ చేయి అర్థం చేసి టీ పెడతావా అంటే ఈ రోజు ప్యాకెట్ రాలేదు పాల ప్యాకెట్ రాలేదని అర్థమవుతుంది అప్పుడు మనకు అనిపిస్తుంది అబ్బా పరమేశ్వరుడు ఆ ఉన్నాడా ఈ రూపంలో ఏ రూపంలో అంటే వాత్యం అంటే తెలుసు కదా మీకు కాబట్టి వాత్యం అంటే గాలి గాలి నుంచి వచ్చేటువంటిది వాద్యం ప్రాణం నుండి వచ్చేటువంటిది వాద్యం అది ఇంకేం లేదు కాబట్టి జంతువుల్లో వృక్షాల్లో ప్రాణ రూపుడు తానే జంతువులు తీసుకుంటూ ప్రాణాన్ని అట్లాగే వృక్షాలు కూడా తీసుకుంటూ ఉన్నాయి కాకపోతే మనం ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నావు అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ని వదులుతూ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాణ రూపుడు ఎవరో అతను తానే కాబట్టి గాలి రూపంలో ఉండేటువంటి వాడు అని అర్థం అంతేకాకుండా గాలి వలగన గాలి వల్ల ఏవైతే కలుగుతూ అవి తన స్వరూపం అయినటువంటి వాడని నువ్వు అసలు ఒక దీపం పెట్టేవనుకో గాలి ఉండాలి లేకపోతే దీపం వెళ్ళగదు ఎక్కువైతే ఆరిపోద్ది అది వేరే విషయం సరేనా అందుకని పూర్వం లాంటెన్స్ కూడా ఉంటాయి వాటికి చుట్టూ చే రంధ్రాలు ఉంటాయి పైన కూడా రంధ్రాలు ఉంటాయి మనం చదువుకునేటప్పుడు గోదావరి తీరగమందు సొస సుస గోదావరి తీరమందు గొప్ప ఊరు వృక్షం కలదు అనేటప్పటికి సొరసొరసలు ఉంటాయి అనవు ఎందుకంటే ఉంటే కదా అప్పుడు చాలా పొడవుగా ఉంటుంటే ఊరికే అర్థమవుతుంది కాబట్టి దీపం ఉండడానికి కూడా తానే కాలం గాలి కారణం ఈ గాలి రూపంలో ప్రాణ రూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం ఆయనే రేష్మియచ రేష్మ అంటే చివరి అవసానం అంటే ప్రళయకాలం ప్రళయకాలంలో అన్ని ఈ ఉన్నవేవో ఇవన్నీ లయించిపోయినప్పుడు ఎవడైతే ఉన్నాడో ప్రళయకాల రుద్రుడు ప్రళయకాల రుద్రుడు ఆయన రేష్మియచ नमो वास्तव्याय वास्तव्य रूप रूप नये चटे वस्तु रूपेवास्तव्य वास्तव्या वस्तु रूप में उड़ेट वास्तव्या तरवा वा अधिष्ठानेवत वास्तव में उड़े वस्तु देवता अं गवादिक वस्तु वास्तव इति आ गवाकम इन आवेदी ले गुरा कुछ टेबलोटी चीरों सरना भूमि ఇవి ఏవేవైతే మనకు ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయి కాదు గవాదికం వస్తు వాస్తవం తవ వాస్త తస్మై అది ఆడ కాబట్టి ఆ వస్తు రూపంలో ఉండేటువంటి వాడు ఏ వస్తువు ఉందో ఆ వస్తు రూపంలో మనకు ఏవైతే ఉన్నాయో అవి బీరువ ఉంది అది వస్తు అదే అండి వాస్తవ్యాయ వస్తు రూపంలో ఉండేటువంటి వాడు భూమి ఉంది ఎంత ఉందండి మీకు భూమి నాకు ఒక అరెకరా ఉందండి అది వస్తు ఆ భూమి భూమిగా ఉండడానికి ఏ అధిష్టాన దేవత అయితే ఉన్నాడో ఆయన వాస్తురూపుడు వాస్తు పురుషుడు అది ఇంకేం మరి వాస్తు పురుషుడు రూపంలో ఉండేవాడు ఎవడు మళ్ళీ పరమేశ్వరుడు అదే వ్యవహారం ఇప్పుడు అగ్ని అగ్నిదే దేవుడు అధిష్టాన దేవత మనం చూచాం దేవతారూపంలో అగ్ని ఉండాడు అగ్ని అగ్నిగా ఉండడానికి కారణమైనటువంటి వాడు పరమేశ్వర అట్లాగే వస్తువు ఉంది వస్తువు ఉందంటే వాస్తు రూపుడు ఉన్నాడు వాస్తురూపుడు వాస్తురూపుడుగా ఉండడానికి వస్తు వస్తువుగా ఉండడానికి ఆధారమైనటువంటి వాడు పరమేశ్వరుడు గనక వస్తువు తానే వా వాస్తు వస్తుంది ఒకటే వాస్తవ్య అట్లాగే వాస్తు రూపుడు కూడాను తానే ఉపనిషత్తులో ఇన్లా మీరు యక్షుడు వచ్చినప్పుడు అగ్ని దహింపజేస్తానంటే చిన్న గడ్డిపోత వేసి కమాన్ రాబాయా దీన్ని తగలబెట్టు అంటే ఏం చేశాడు ఆయన శక్తి అంతా ఉపయోగించి అంతా దగ్ధం చేసిన ఆ గడ్డి రంగు కూడా మారలే అది తమష తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి వాయుదేవుడు వచ్చినప్పుడు కానీ కమాన్ తీసపో దీన్ని అంటే దాన్ని కదిలించలేకపోయాడు అప్పుడు అర్థమైంది ఏమని అగ్నిగా నేను దేన్నైనా దగ్ధం చేయగలనే గాని నాలో ఉండేటువంటి పరమేశ్వరుడు గనక కాదనుకుంటే నేను గడ్డిపోతను కూడా దగ్ధం చేయలేని మీరు చెప్పాను కదా సరేనా అది ఆ వాస్తు వస్తు రూపంలో వాస్తవ్య వాస్తవ్యాయ వస్తు రూపంలో ఉండేటువంటి వాడు దానికి దేవతగా ఉండేటువంటి వాడు వాస్తు రూపుడు ఈ వస్తువులో ఆ వాస్తులో ఉండేటువంటి వాడు పరమేశ్వర ఇదిత్వం చూచారా ఆ వస్తు ఉంది ఆ వస్తు రూపంలో ఉండడు నది ఉంది నది రూపంలో ఉండడు మేఘం ఉంది మేఘ రూపంలో ఉన్నాడు కాబట్టి ఎక్కడ మనం చూచా విద్యుత్ ఉంది విద్యుత్ రూపంలో ఉన్నాడు ఇది సర్వాంతర్యామిత్వం కాబట్టి సర్వవ్యాపకత్వం ఒకటి ఉంది సర్వాంతర్యామిత్వం ఒకటి ఉంది ఆ వస్తువులు అంతర్యామిగా తాను ఉన్నాడు ఓకే శివా శివా విరులయందు సాధునరులయందు శివా శివా శివా విరులయందు సాధునరులయందురులయందు సిరులై నురువుుల ఫిరులయందు సాధునరులయందు శివా శివా శివారులయయందు సాధునరులయందురులయయందు సిరులైనా గురువులందు అందరిలో అందమై ఉంటివయ్యా అందరిలో అందమై ఉంటివయ్యా నీ అడుగుల కడ నీ ఉండెద నీల కంట శివా శివా శివా నీ అడుగుల నివుదనీలక శివా శివా శివా శివాస్తి ప్రజాభ్య పరిపాలయ్యాయ మాగేణ మహీ మహిషా గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం लोका समस्ता सुखिनुर्षुर्जन्य पृथिवी सशिनी देशोयोवरि ब्राह्मण सो निर्भया ओं पूर्णमदः मिम పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ శాంతి పూర్ణమేవాసిష్య